కొంత భాషకారేమంటారు అస్ దృష్ట జాగరిత లక్షణ ఈ లోకము యొక్క ఈ లోకం యొక్క అంటే మీ ముందు కనపడుతున్న లోకము యొక్క అంటే ఏ లోకం అవుతున్నది జాగరిత లోకం అవుతుంది ఆ జాగరిత లోకము యొక్క సర్వామత సర్వం అవతి ఇది సర్వాన్ అయం లో కార్యకరణ సంఘాక విషయవేదనాయుక్ అది సర్వావత అంటే షష్ఠీ యొక్క వచనం ప్రథమా యొక్క వచనం ఎలా ఉంటుంది సర్వాన్ అని ఉంటుంది సర్వాన్ అనేది సర్వం అవతి అయితే సర్వాలి సర్వ అవా సర్వాన్ అవుతుంది ఒకవేళ సర్వము గలది అని అర్థం చెప్పారనుకోండి సర్వం అస్తి అస్థి అని అర్థం చెప్పారనుకోండి అప్పుడు సర్వవాన్ అవుతుంది బతుప్పు బతుప్పు స్థానంలో వత్ప్రచయం వస్తుంది అప్పుడు సర్వవాన్ అవుతుంది దానికి ఏమని చెప్పారంటే సర్వవానేవ సర్వా అని చెప్తాను అని నాకు గుర్తు లేదు ఇక్కడ ఇంకో చోట చెప్పుకుంటాను నేను ఎప్పుడో గుర్తున్నట్టు చెప్తున్నాను ఓకే సో సర్వమును రక్షించుట సర్వమును రక్షించుట అంటే నేను మీరు నిద్రలేసారనుకోండి నిద్రలేస్తే ఈమె నా భార్య భార్యను రక్షించారు వీడు వాడు వీడుగా కొడుకు కొడుకుని రక్షించారు వాడు మిమ్మల్ని రక్షించడా రక్షించకపోతే మీరు వాడిని రక్షించారు కదా ఇది నా బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్ని రక్షించారు అది రక్షించిందో మానిందో ముందు మీరు దాన్ని రక్షించారు కదా కాబట్టి వీడు సర్వమును నిలబెడుతూ ఉంటాడు అని అర్థం సర్వమా ఏమిటా కాబట్టి సర్వవాలంటే సర్వమును నిలబెట్టేది ఏమిటది అయం లోక ఈ లోకము ఈ లోకం అంటే ఏమిటో తెలుస్తున్నాండి ఇది రోగము నిలబెట్టేది ఏమిటది కార్యకరణ సంఘాత ఇంద్రియములు దేహము వీటి ఈ సముదాయం అయితే నిద్రావస్థలో కూడా ఎవరికైనా సందేహం కావచ్చు నిద్రావస్థలో కూడా దేహము అన్నీ పడుగున్నాయి కదా అప్పుడు కూడా సర్వాభారణ అవదాలంటే అవదు ఎందుకంటే విషయ వేదనాసం యుక్త విషయములన్నీ అప్పుడే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలో విషయములు ఏమీ తెలియవు మనస్సే కలుగుతుంది అక్కడ ఇంద్రియ జ్ఞానములు ఏమి ఉండవు నిర్యములే ఉండవు సరే నిద్రావస్థలో మనస్సు కూడా ఉండదు మరి స్వప్నావస్థకి జాగ్రత్త వ్యవస్థకి తేడా ఏమిటంటే విషయ వేదన వేదన అంటే తెలియడం దుఃఖం కాదు విషయ తెలిసిన తర్వాత దుఃఖమో సుఖమో విషయ వేదనతో కూడి ఉన్నది జాగ్రత్త వ్యవస్థ ఆ జాగ్రత్త మరో పేరు ఈ దేహం దేహమే జాగ్రత్త వ్యవస్థ ఏ జాగ్రత్త వ్యవస్థ ఇప్పుడు ఒకళ్ళు ఏదో అనారోగ్యం అనారోగ్యాలు వస్తాయండి ఈ అనారోగ్యాలు ఎలా ఉంటాయంటే ప్రారంభం కొంతమందికి బలంగా ఉండి కొంత కఠినమైన అనారోగ్యాలు ఉంటాయి ఇంట్లో ఎవరూ దీనికి ఎక్సెప్షన్ లేదు ఇప్పుడు డయాబెటీస్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి ఇట్ ఈజ్ అేజర్ ప్రాబ్లం పీపుల్ హ్యావ్ టు లివ్ కొంతమందికి తెచ్చి పెట్టుకున్నది కొంతమందికి వాళ్ళ వాళ్ళ అది దాని వస్తుంది ఏదో టీ వన్ టీ టూ టీ టూ టీవో తీసుకో ఏదో డయాబెటీస్ టైప్ టూ టైప్ వన్ అలా ఏదో అలాగే ఏమి వ్యాధులు వస్తాయి ఈ వ్యాధి కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ స్కిన్ ప్రాబ్లం స్కిన్ డిఫెక్ట్ వచ్చిందనుకోండి స్కిన్ ఏముంది ఏదో హార్ట్ కడితే సమస్య కానీ స్కిన్ ఏముందని మీరు అనుకోవచ్చు కానీ హార్ట్కి ఎంత సమస్య ఉందో స్కిన్కి ఎంత సమస్య స్కిన్ స్పెషలిస్ట్ ఎక్కడ పెడితే అక్కడ కూడా వాడిని వెతికి పట్టుకుని వెళ్ళి ఎవరైనా ఈ స్కిన్ మీద ఇబ్బంది పెడుతుంది అని చెప్పాలి కాబట్టి ఏదో ఇబ్బంది వస్తుంది ఏదో అనారోగ్యం కొంచెం డిఫికల్ట్ అనారోగ్యం చేసింది ఉంది నేను చెప్పాను మీకు రెండు సలహాలు చెప్తాను మీరు పాటించండి చెప్తాను ఒకటి ఈ అనారోగ్య కారణాలని మీరు వెతకడం మానేండి అనారోగ్యానికి కారణాలతో వెతకి వెతికి బాధ్యత మీ అది ఫిజిషియన్ తప్ప చెప్పండి వాడు ఎవరో ఇంత చెప్తాడు లాటిన్ గ్రీక్ నేమ్స్ అవో చెప్తారు అవి డెర్మటాలజీ అనే పేరే ఇట్స్ ఎ మౌత్ ఫుల్ ఆఫ్ నేమ్ దాంట్లో భాగంగా ఏదో ఆటో ఇన్యూనో డెఫిషియన్సీ వల్ల మీకు డెర్మటాలజికల్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్తారు ఎంత ఉందో చూడండి నోరంతా పట్టి అంత పద ఏదో చెప్తారు ఇదో బాధపడు కావాలి ఎందుకంటే అదంతా మీరు మనసులో పెట్టుకుంటే అది ఒక కాంప్లెక్సిటీ నిర్మాణం తర్వాత మీరు ఈ కొంతమంది ముఖం చూసి ఏదో చదువుతామని చెప్పి నీ పూర్వజన్మలో ఈ పాపం చేసావు ఆ పాపం చేసావు కాబట్టి ఈ రోగం వచ్చింది దుశ్చర్మ భవతి అని చెప్పి అంటే స్కిల్ డిసీజ్ కలవాడు అవును అలా పాపం చేస్తే స్కిల్ డిసీజ్ కలవాడు అవును కాబట్టి నేను పూర్వజన్మలో ఎప్పుడో ఈ పాపం చేసుకుంటాను అని డౌట్ ఆపు తర్వాత కుజ దోషం ఉన్నట్లయితే చర్మం వ్యాధులు వస్తాయని వాళ్ళు అన్నీ చెప్తారు వాళ్ళని చెప్పండి ఏమైనా ఉందా వాళ్ళకి తెలియంది తెలియంది మీకు తెలియనిది నాకు తెలియని ఉన్నాయి తప్ప ఈ ఆస్ట్రాలజీ వాళ్ళకి ఈ సృష్టిలో తెలియదు లేదు ఈ ఎండలు ఎలా ఎందుకు కాశిస్తున్నాయండి అని అడగండి వాళ్ళు తక్కువ చెప్తారు ఎండలు ఎందుకు ఎక్కువ అంటే చంద్రుడు ఆరో స్థానంలో ఉండి ఏడో స్థానంలో ఉండే పుజుని ఏదో చేస్తున్నారు పెట్టాల్సి ఉంటుంది హౌ కెన్ యూస్తే ఎస్ హౌ కెన్ యూస్తే నో మీరు చెప్పండి మీ ప్రజ్ఞ చూస్తాను చంద్రుడు ఆరో స్థానంలో ఉండి తొమ్మిదో స్థానంలో ఉండే గురువుని మొంక చూపు చూస్తున్నాడు కాబట్టి సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఎండవ ఎక్కువగా ఉన్నాయి చెప్పండి యూ యూ అపోజిట్ ఆ యూస్టీ హౌ అపోజిట్ ఆర్ యూ సపోర్ట్ విత్ హౌల్ యూ సపోర్ట్ అయ్యా నీకు నీ పెద్దలకి దండం అని చెప్పడం తప్ప తూర్పు తిరిగి దండం పెట్టడం తప్పదు ఫోర్ ఈ రోడ్ ఎందుకు వచ్చింది డోంట్ గో ఇన్ టు దాట్ తర్వాత కర్మ సిద్ధాంతం ఇదేది పేరు పెట్టి డోంట్ గో ఇన్ టు ఆల్ దాట్ సో కాజల్ కాజల్ థింకింగ్ ని పక్కన పెట్టి దానివల్ల కాన్ఫ్లిక్ట్ డెవలప్ అవుతుంది తనని తాను నిందించుకునే దుస్థితి నిర్మాణం అవుతుంది సో ది స్కిన్ ప్రాబ్లం ఈజ్ లైక్ దిస్ ఐ యాక్సెప్ట్ వాట్ ఈజ్ దానికి ఏదో మందు ఏదో ఉంటుంది అది వేసుకోవాలి ఆయుర్వేదమో హోమియోపతియో అలోపతియో ఏదో నన్ను అడిగితే అలోపతి దగ్గరికి వెళ్లి మందు తెచ్చేసుకుని ఆ తర్వాత హోమియోపతి కూడా పక్కన మీరు పెట్టేసుకుంటే ఐడియల్ గా ఉంటుంది ఆ హోమియోపతిలో ఏదో అయిపోతుంది అనేటువంటి సందేహానికి తావు లేకుండా అది వచ్చేసింది అలోపతిలో సైంటిఫిక్ గా వాళ్ళు స్టడీ చేసి దాని వేదా ఒక సొల్యూషన్ వాళ్ళు ఏదో కొంతవరకు చేస్తారు కాబట్టి అది మనకు వచ్చింది అలోపతి దృష్టం హోమియోపతి అదృష్టం రోమిట్ థర్డ్ వాట్ ఈస్ ది థర్డ్ Something happened to the body, not to you. We will not be able to do that. There is space. This is the Atma, this is the Dehama. It is a small space. It is a small space. The Atma, Dehama, Kalagapurava. It is a small space. The Atma, this is the Atma, this is the Dehama. The Dehama is a small space. అవి వచ్చిందాన్ని తను మందులో వేస్తూనే ఉన్నాను నేను ఆ దేహంను సాక్షిగా దర్శిస్తూ ఉన్నాను మంచి ఆరోగ్యంగా బలంగా అందంగా ఉన్న దేహాన్ని సాక్షిగా దర్శించింది నేనే ఆరోగ్యం కొంచెం వెళ్ళి ఇబ్బందులు పెడుతున్న దేహాన్ని సాక్షిగా దర్శించేది కూడా నేనే అని ఆ స్పేస్ని కొద్దిగా మీరు ఇంత పని మీరు చేసి చూడండి అని నేను చెప్పా ఆ వ్యక్తి నాకు మళ్ళీ ఫోన్ చేసి మీరు చెప్పిన ప్రిన్సిపుల్ నేను పాటిస్తూ ఉన్నాను సిరి సార్ సర్ణింపు బెటర్ అని చెప్పారు కాబట్టి జాగ్రత్తవస్థని ఒక సాక్షిగా దర్శించడం తెలుసుకుంటే స్వప్నావస్థ దాన్ని మీరు తెలిసిన అంచనా వేయగలుగుతారు జాగ్రత్త అవస్థలో ఉండే సామాగ్రి చాలా ఉంటుంది ఆ విషయ భేదనాన్ని ఉంటాయి దాంట్లో అటువంటి ఆ సామాగ్రిలో కొంత సామాగ్రి తీసి స్వప్నాన్ని తయారు చేసుకున్నారు స్వప్నం మీకు వచ్చినదంటారా లేకపోతే వచ్చినదంటారా స్వప్నము వస్తుందా మీకు వస్తుందా వస్తుంది స్వప్నంలో డబ్బు వచ్చింది స్వప్నంలో డబ్బు వచ్చిందా మీకు డబ్బు వచ్చింది డబ్బు వచ్చింది స్వప్నంలో డబ్బు పోయింది డబ్బు పోయిందా మీకు పోయిందంటే సేమ్ థింగ్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ దేకింగ్ స్టేట్ ఆల్సో సేమ్ థింగ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఇక్కడ దాని గుర్చు అక్కడికి అప్లై చేసుకోవాలి కాబట్టి ఈ అది సర్వా సర్వాత్మస్తి ఆఖ్యాతం అన్నత్రయ ప్రకరణే అథో అయం ఆత్మా సంగ్రహలో ఈ మాట తీసేయాలి ఎందుకు ఆ మాట అనవసరం సంగ్రహణ చేసినప్పుడు అది అక్కర్లేదు కాబట్టి దాని పక్కన అది నేను తీసేసి చూడాల్సిందే నేను మర్చిపోయాను అలా పక్కన పెట్టాలి ఇప్పుడు ఏదో రిఫరెన్స్ ఇస్తున్నారు మనం సంగ్రహం చదువుతో మళ్ళీ రిఫరెన్స్ ఎందుకు అన్నత్రయ ప్రకరణంలో ఒకటో అధ్యాయంలో ఉంది అది ఇప్పుడు అక్కర్లేదు సర్వాహవా అంటే సర్వానికి ఇంకో అర్థం చెప్తున్నారు సర్వాన్ అవతి ఒక అర్థం చెప్తా ఇప్పుడు ఇంకో అర్థం చెప్తాను అదర్ సర్వా భూతభౌతికమాత్ర అంసర్గభూతా విద్య సర్వన్ సర్వే వా చిన్నప్పుడు ఒక ఆయన ఒక పెద్ద ఆయన ఉండేవారు ఆయన పేరు సర్వారాయుడు అనే పేరుతో ఒక ఆయన ఉండేవారు సర్వారాయుడు ఆయన డాక్టర్లో ఏదో కూడా డాక్టర్ సర్వారాయుడు అలా ఉండేది చూడండి సర్వము ఇప్పుడు ధనవాన్ అంటే అర్థమేంటండి ధనము గలవాడు గుణవాన్ గుణము గలవాడు తర్వాత ఇంకా విద్యావాన్ బుద్ధిమాన్ అంటే మళ్ళీ అది మతుప్పు ఇది వత్తు విద్య వా అంటే విద్య గలవ అలాగే సర్వ వా అంటే సర్వము గలవాడు అది దీర్ఘ మాట సర్వము గలవాడు సర్వము గలవాడు అంటే ఏమిటర్వము సర్వ వా అంటే అథవా ఇంకో రకంగా చెప్తున్నారు సర్వము అంటే భూత భౌతిక మాత్ర అని సర్వము సో ఇప్పుడు భూత అంటే పంచభూతములు పంచభూతముల నుండి నిర్మాణమైన కాళ్ళు చేతులు మొదలైనవి భౌతికములు ఏమండి వీటికి చెందిన మాత్ర మాత్ర అంటే శబ్దస్పర్శ రూపరస గ్రంథములకు మాత్రలు అని పేరు సో భూత భౌతిక మాత్ర అది మాత్ర అంటే సంస్కారము అది మరి అది గురించి ఇక్కడ పరిష్కారం చేసి రాసి పెట్టాం మాత్ర అంటే శబ్దస్పరస్పద గ్రంథము కాదు భూత భౌతిక సంస్కారము అని అర్థం మాత్రా శబ్దానికి సంస్కారము అర్థం సో ఇప్పుడు ఇది ఇది ఎదుటికన్నా పెట్టుకుంటే అన్ని పనులు దానికి నేను అనువాదం చెప్తా చూడండి లేదా వానుంది కదా లేదా అంటే సర్వాణమనే పదాన్ని మరో అర్థం తాదాత్మ్యమునకు కారణములైనా తాదాత్మ్యమునకు కారణములైన అంటే సంసర్గ కారణ భూత సంసర్గ అంటే తాదాత్మిక ఏ చెప్తున్నా ఆత్మ మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు వీడు జగత్తుతో ఐడెంటిఫై అయిపోతూ ఉంటే ఇక దేహము ఇంద్రియములు మనస్సుతో ఐడెంటిఫై అవుతాను నేను చెప్పడానికి ఇంకా చెప్పేది ఏముంది దేహంతో జగత్తుతో ఐడెంటిఫై అవ్వడం మానేస్తే దాని పేరే వైరాగ్యం ఉంటారు ఆ తర్వాత దేహము ఇంద్రియములు మనస్సుతో ఐడెంటిఫై అవ్వడం మానేస్తే దాని వివేకము ఏమంటే ఈ రోజు ఆల్ టైమ్ హైటింగ్ ఉందా టెంపరేచర్ వేడి మనం ఏం చేయలేదని నేను అనుకున్నా మనం వేడిని జే చేసా మనం ఏం చేయలేదు అని అనుకున్నా కానీ ఇట్ దట్ ఐ కెన్ డూ సమ్థింగ్ హాస్ డే మీరందరూ ఇంటికి వెళ్ళి ఆ ఎలక్ట్రాన్ లో తీసుకోవాలి ఎందుకంటే అసలే హాస్ డే దాంట్లో బ్రహ్మోజాపతి టెంట్ హౌస్ టెంట్ హౌస్ ఇది ఈ రకా ఇలా కూర్చుంటున్నందుకు మీకందరికీ కిరీటాలు ఏదో చాలా ఏమో ఒక చెప్పే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి ఎందుకంటే ఇలా కూర్చొని ఉండడమే గొప్ప దీని తోడుగా ఈ పాఠం ఒకటి సో కనుక భూత భౌతిక మాత్ర అంటే భూత భౌతిక సంస్కారములు ఎటువంటి సంస్కారములు అచ్చా దీనికి సంసర్గ కారణ భూత సాధాత్మ్యమునకు కారణములైన చూడండి లేదా సాధాత్మ్యమునకు కారణములైన భూత సంస్కారములు అన్ని అధ్యాత్మ అధిభూత అధిదైవ విభాగముతో కూడినవై ఈ పురుషులకు గలవు గనుక ఈ పురుషుడు సర్వవా సర్వము గలవాలు కాదు ఇప్పుడు చూడండి అధిభూత అధిభూత అంటే ఇల్లు వాళ్ళకి మొదలైనవి మీకున్నాయి అధిదైవ అంటే ఆ దేవతకి నేను పూజాది చేశాను భక్తుడను ఆ దేవతకు ఉపాసకుడను అనే ఆ సంస్కారం వేడుకు ఉన్నది తర్వాత అధ్యాత్మ అంటే ఇంద్రియము దేహము ఇంద్రియములు మనస్సు వీటితోటి సంస్కార సంసర్గము కాదాత్వం వేడుకు అన్నీ ఉన్నాయి నిజానికి ఏ ఏది లేకుండా అసంగంగా ఉండాల్సిన ఆత్మస్వరూపుడు వీటికి అన్నీ వచ్చాయి అన్నీ అంటే ఏమిటండి అధిభూతము అది దైవము అధ్యాత్మం అనేవి ఉన్నాయి కదా మీరు ఎవరన్నా మీరు టచ్ చేసి చూడండి వాడేమో తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడు అంటాడు ఇక్కడ ఏమో బిజినెస్ చేస్తున్నా డబ్బు ఉందో ప్రాపర్టీ ఉంది ఈ దేహమే నేను అంటాడు అయిపోయిందా మూడు సరిపడ్డాయి కదా భక్తుడిని అంటాడు అంటే దాన్ని వాడు దేవ దాన్ని భక్తిగా పెడతాడు ద్వైతం పెడతాడు దాంట్లో ఆ దేవుడికి నేను భక్తులను నా చేత పూజింపబడే దేవుడు ఆయన అని మధ్యలో ఒక బంధాన్ని పెడతాడు ద్వైతం పెడతాడు ఇప్పుడు కోరికలు తీరితే ఆ దేవుడంతా గొప్పవాడు లేడు కోరికలు తీరకపోతే ఇక్కడికాలంలో ఏ దేవుళ్ళు కూడా మహిమలు లేకుండా అయిపోయాడు సో అన్ని లక్షణాలు కలిగి కాబట్టి భూత భౌతిక మాత్ర ఇదిగో పంచభూతములు భౌతికములు జగత్తు వాటి సంస్కారాలు విడుకున్నాయి మళ్ళీ ఇక్కడికి రండి పంచభూతములు వాటితో తయారైన కాళ్ళు చేతులు మొదలైన అవ అవయవములు ఆ సంస్కారములు ఆ సంస్కారములు అంటే సంస్క కారణభూత ఈ దేహము నాది అనే సంస్కారం ఉండబట్టే ఆ దేహంతో మొన్నటి పొద్దున్న నిద్రలు వేస్తూనే ప్రాధాన్యాన్ని చెందుతూ ఉంటాడు ఆ ఉన్నాయి ఇప్పుడు నిద్రలు దేహము నాది అని వీడు పని కట్టుకుని తాదార్థం చెందనక్కర్ లేకుండా రెడీమేడ్ అలా ఎందుకు అవుతుందంటే ఆ వాసనలన్నీ కూడా వీడికి ఉన్నాయి ఇవన్నీ కలిగి ఉన్నాడు కనుక సర్వవాన్ అయినాడు సర్వవానేవ సర్వవాన్ సర్వవాన్కే సర్వవాన్ అవుతుంది ఇది సుందరకాండయే సుందరాకాండ రామచంద్రపురమే రామచంద్రండి అలాగే సర్వవాళ్ళే సర్వా సహస్రకోటి యుగదారినే నమ అని విన్నారా సహస్రకోటి యుగదారినే నమ ఏవ సహస్రకోటి యుగదారినే నమ అదీర్థం వచ్చింది అలా అలా వస్తూ ఉంటాయి ఇంకా చాలా దృష్టాలు ఒకటే గుర్తొచ్చింది నాకు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి అదృష్ట ఆ దీర్ఘం వస్తుంది ఇది మామూలుగా మంత్రంలో దీర్ఘం వస్తుంది హ్రస్వం ఉండాల్సింది కూడా దీర్ఘం వస్తుంది ఇంకా సంగీతం అయితే మొత్తం హ్రస్వాలన్నిటికీ దీర్ఘాలు మొత్తం హ్రస్వాలన్నిటికీ దీర్ఘాలే ఏది హ్రస్వంగా కలుగుతారు అంటే ఇప్పుడు సంగీతం అంటే సాగరిస్తూ పడాలి కదా దీర్ఘాలి కాబట్టి ఎక్కడికి అన్ని వస్త్రాల్లో కట్ చేసి పెడితే ఇప్పుడు రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం రాష్ట్రీయ వాళ్ళు చాలా జాగ్రత్తగా రాష్ట్రీయ అని పంపుతారు అంటూ సంస్కృతులు అనుకున్నవాడు కదా నేను చెప్పాను మరి అంత నిలిచిపోకండిగా రాష్ట్రీయ రాష్ట్రీయ అంటే మీకు మహామోపాధ్యాయుచ్చిన పరుక్షణమే మాకు ఇలాంటి పానీ సూత్రానికి ఆపోజిట్ దిగ్గు పెడుతున్నాడు ఏంటి మీరాన్ని అంటే అలా కాలో మిమ్మల్ని మినహాయించి మిగతా వాళ్ళని ఎవరైనా అడిగినా మీ పేరు ఎవరు చెప్తారు ఏంకం పెడతారా హరస్వం పెడతారా ఏం ఈ నాలుగు గోడల మధ్య మీరు మాత్రం హరస్వం పెడతారు కుండలు సద్జ్ఞాన శాస్త్రోతో ఓ వార్తం రాయండి ఓ వార్త్రా వచ్చింది అది ఎన్నో తక్కువ ఏదో ప్రత్యేక వచ్చి ఇయర్ వచ్చింది ఓ వార్త డ్రాయండి దీర్ఘోవా అదేదో వార్త దాన్ని యాక్చువల్ చేయండి ఎవరు సేమ్ రాష్ట్రీయ వాళ్ళు మాత్రం రాష్ట్రీయ సంస్కృతం విద్యా పీఠము పాట పాడారు రాష్ట్రీయ దీర్ఘం ఎవరైనా పాట పాడిన వాళ్ళలో ఎవరైనా దీర్ఘం వేసేడా ఆ వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి లెక్చర్స్ అందరూ అక్కడలాగా గర్థంలో చూస్తూ ఉన్నారు దీర్ఘం వేసేటంటే వాళ్ళు మనిషి ఫెయిల్ చేసుకుంటున్నారు ఎందుకంటే పానీ గారు ఒప్పుకోరు దీర్ఘం వేద మంత్రాల్లో అలాంటివన్నీ ఎలా అవుతాయి చాలా ఉన్నాయి ఇలాంటివి ఇంకా ఇందులో భవానహ అని ఉంటుంది భవాన కుదరా కుదరా ఎండల వర్షాను పడతాయిన ఎవరన్నాయి ఇప్పుడు మిడ్సెంబర్ లో వస్తాయి మేలో వర్షాలు వస్తాయని ఏదో అదే అదే వర్షం పెద్ద వర్షమే పడింది ఆ వేళ కొన్ని చోట్ల పడలేదు మరి నేలో అసలు వర్షాలు ఉండాలంట ఉంటాయని ఉంటాయని అంటున్నారు మంచి లైన్స్ వస్తాయి అడ్వాన్స్ అవుతుందని చెప్పలేదే వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ పేషెంట్స్ అంగకూడదు అలాగా కాబట్టి సంసర్గ కారణ భూత సాధాత్మ్యమునకు కారణములైన భూత భౌతిక సంస్కారములన్నీ విలుగుతాయి అంటే డబ్బుందనుకో నేను నా డబ్బు అంటాడు దేహమును నేనే అంటాడు ఇంద్రియ ఇంద్రియ ఇంద్రియ ఇంద్రియ జ్ఞానములన్నీ కూడా నావి నేను మనస్సులో వచ్చే శుభ దుఃఖాలన్నీ నాది నేను ఈ విధంగా సాధారణ్యానికి కావలసిన వాసనలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి వీడు సర్వవాన్ సర్వవాన్నే సర్వాన్ సర్వాత మాత్రం ఏకదేశం అవయవం ఆ సర్వము కలిగి ఉన్న జాగ్రత్తపురుషుడు విశ్వడు ఆ విష్ణుని విష్ణుడి దగ్గర మొత్తం ఖజానా అంతా ఉంది ఆ ఖజానా వాడి వీడే విశ్వడు వీడే జాగ్రపాధిలో విష్ణుడు అయ్యాడండి ఆత్మ స్వప్నోపాధిలో ఆత్మయే తైదస్సుడవుతుంది సుషుప్తి ఉపాధిలో ఆత్మయే ప్రాజ్ఞుడవు ఏ ఉపాధి లేకపోతే ఆత్మ ఆత్మలా ఉంటుంది కాబట్టి ఆ జాగ ఉపాధిగా తీసుకున్న విశ్వడు ఎవరైతే ఉన్నారో వారు అది ఆత్మయే సర్వావ ఆ సర్వావత అక్కడి నుంచి ఒక చిన్న భాగాన్ని తీసుకున్నాడు స్వప్నంలో స్వప్నంలో మొత్తం అంతా ముసుగు రాస్తే చిన్న పీస్ ఏకదేశం అంటే అస్మాత్వా ఒక చిన్న అవయవాన్ని తీసుకున్నాడు అపాదాయ అపచిత్య ఆదాయ అపాదాయ అంటే అర్థం ఏంటో చూసిందండి అపఛిద్య ఆదాయ అదే దాని అర్థం అప ఆదాయ అంటే అర్థం తీసుకునేది తీసుకునేది మొత్తం మీద వచ్చిన అర్థం అపచ్చిద్య ఆదాయ అంటే దాన్ని విడదీసి పట్టుకోండి విడదీసి పట్టుకునే అంటే అర్థం అది గృహీత్వ తీసుకోండి స్వీకరించి అంటే అర్థమేంటి దాన్ని స్వీకరించేదంటే అర్థమేంటో తెలుస్తున్నా అండి దృష్ట జన్మ వాసనా వాసిక సన్ ఇప్పుడు స్వాదాయ విడదీసి పట్టుకుని దృష్ట జన్మ వాసనా వాసిక అంటే అర్థం ఏంటో తెలుసునా ఈ జన్మ దృష్ట జన్మ అంటే మనం తెలుసుకోవడం జన్మ ఈ జన్మ ఈ జన్మలో మీరు అనుభవించినటువంటి సంస్ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటి వాసనలను వాసనలాచే వాసితుడెలాగంటే మీరు ఏదైనా ఒక హాల్లో బాగా అగడబత్తీలు బాగా పొగ పెట్టిన హాల్లో ఒకవేళ ఐదు నిమిషాలు కూతురు బయటకు వచ్చారనుకోండి ఆ అగడబత్తీ వాసన మీకు అలాగా వాసన వాసిక సో కొత్త ఆవకాయలు తయారు చేసి మూడు నాలుగు గంటలు కష్టపడి కొత్త ఆవకాయ పెట్టి బయటకు వచ్చారు అనుకోండి ఆ మా అవికాయలు వాసనలు వేస్తూ ఉంటారు ఆ రకంగా ఈ జగత్తులో జాగ్రత్త వ్యవస్థలో వీడు ఎన్ని వాసనలు ఉన్నాయో అన్ని వాసనలు వీడు ఉంటాయి ఆ వాసనలతో వాసితుడై ఉంటాయి ఓ కొద్దిపాటి వాసనలను తెచ్చుకుని వస్తాయి మొత్తం నిమిషాలు కొద్దిపాటి వాసనలను మూసుకొని వస్తాడు ఆ వాసనలు వాసితుడై అంటే రంజితుడై అంటే వాసనలు గలవాడుగా చేయబడి స్వప్నంలో ప్రవేశించాడు ప్రవేశించి ఏం చేస్తున్నాడు స్వయం విహత్యాగండి స్వయం ఆత్మనా దేహం పాపయ నిస్సంబోధమాద నిస్సంబోధమాపాత్యా దేహమును పడగొట్టి ఈ దేహాన్ని పడగొట్టేశాడు అంటే దాన్ని లేవకుండా దాని లేక కూర్చోబెడితే జాగ్రత్త వస్తూ దేహం లేవకుండా దాని అలాగే పడి ఉండిట్లా చేసి దేహం విహత్య సో స్వయం విహత్య తానే పడి చేసి దేనిని పడి చేసి ఆ సందర్భాన్ని బట్టి దేహం అని పెట్టుకోవాలి దేహమును పడి చేసి పడి ఉండి ఇట్లా చేయడం అనేది వంశన దేహమునకు ఏ జ్ఞానము కలుగని విధంగా అత్యపెట్టేసి నిస్సంబోధం దేహమునకు ఏది జ్ఞానం కలగదు కన్నులతో కలిగే రూప జ్ఞానం కలగదు చెవులతో కలిగే శబ్దజ్ఞానం కలగదు అలాగా ఏ జ్ఞానము కలగకుండా చేసేసి నిస్సంబోధం ఆపాద్య అంటే దేహపాతమునకు దేవతలు కర్తలు కాదు అని అర్థం వీడే దేహాన్ని పడగొట్టుకుంటున్నాడు అంటే తప్ప ఈ దేహాన్ని పడగొట్టి ఈ దేవతో ఆ దేవతో దేహాన్ని పడగొడుతుంది అని ఈ రకమైన వేషాలు వీయద్దు దేహాన్ని పడగొట్టాలంటే నిద్రావస్థలో ఇంకా చె నిద్ర లేకుండా చేసుకుంటున్నాడు నిద్ర ఇంత లేకుండా అలా పడే కొట్టు కాబట్టి దేవతలు ఏం వీళ్ళు దేవతలు ఉంటారు ఇంద్రుడు చేతుల్లో ఉంటాడు అధ్యాత్మ దేవతలు ఉంటాయి కన్నులలో సూర్యుడు ఉంటాడు ఈ దేవ ఇప్పుడు కన్ను మూసిపోయి వీళ్ళు చూడడం మానేశారు చూడటం లేదు కన్ను చూడటం లేదు కన్ను చూచినప్పుడు అధ్యాత్మ దేవత సూర్యుని అనుగ్రహం చేత చూసుకుంది ఇప్పుడు నిద్రపోతున్నాడు కలగన్నా కన్ను చూడదు కలలో కూడా కన్ను చూడదు చూడకుండా అలా పడుంది ఇప్పుడు కన్ను చూడకుండా పడి ఉంది చేసిన వారు ఎవరు వీడ లేక సూర్యదేవత వీడే సూర్యదేవత కథ అది అది అర్థం స్వయం అంటే అర్థం దేహమును పడగొట్టి అనగా చేష్టలు ముడిగినదిగా చేసి వీడే స్వయం స్వయం అని చెప్పడం ఎందుకంటే దేహపాతమునకు అధ్యాత్మ దేవతలు కర్తలు కాదు అని అర్థం జాగ్రత్త అవస్థ ఎందు కన్ను వాక్కు మొదలగు ఇంద్రియములను సూర్యుడు అగ్ని మొదలుగు దేవతలు అనుగ్రహించరు అట్టి అనుగ్రహము వలననే దేహము చేష్టలను కలిగి ఉంది పురుషుడు ధర్మ అధర్మముల ఫలములను సుఖ దుఃఖములను అనుభవించుటే దేహము యొక్క చేష్టలకు ప్రయోజనము పురుషుడు తాను ఏ ప్రార్థ కర్మల ఫలముగా దేహమును పొందినాడో ఆ ధర్మ అధర్మముల ఫలములకు సుఖ దుఃఖములను అనుభవించుటకే ఆ కర్మలు క్షయమైపోగానే ఆ దేహము కూడా పడిపోవడం కావున పురుషుని ఈ దేహములు పడగొట్టేది స్వయముగా ఆ పురుషులే అని చెప్పబడుసే వీళ్ళు జనాలు రిజాల్వ్ చేసుకోవాల్సి ఇక్కడ ఈ పడగొట్టడము ఇది నిద్రకి సంబంధించి పడగొట్టడం నిద్రావస్థలో దేహాన్ని పడగొట్టేట్లా చేసి స్వప్నంలో ప్రవేశిస్తున్నాడు దీన్ని ఎలా పోలి పోలుస్తున్నాడంటే వీడు మృత్యువు సమీపించినప్పుడు దేహాన్ని పడగొట్టి ఇట్లా చేసి స్వర్గానికి పోతాడు కాబట్టి స్వప్నము పరలోకము వంటిది అవుతుంది జాగ్రత్త వ్యవస్థ స్వప్నము పరలోకము అవుతుంది పరలోక ప్రయాణాన్ని స్వప్నంతో పోదుస్తున్నాడు అది ఇక్కడ చాలా జటిలమైన బ్రాహ్మణం ఉభౌ లోకవు అంటారు రెండు లోకాల్లోనూ సంచరిస్తున్నాడు షార్ట్ తరంలో జాగ్రత్తవస్థలో ఇహ లోకంలోనూ స్వప్నావస్థలో ఇంకో లోకంలోనూ సంచరిస్తున్నాడు లాంగ్ తరంలో దేహం బతికుండగా ఈ లోకంలోనూ దేహాన్ని పడగొట్టి పర లోకంలోనూ ఇప్పుడు వీరి దేహం పడిపోవడానికి కారణం ఎవరు ఇప్పుడు అన్నిటికీ ఈశ్వరుడే కారణము ఈశ్వరుడు ఒక ఆయన అడిగాడు మీరే చెప్పారు కదా శివుడు అర్జులు వెళ్ళే చేమ కొట్టదని మరి మీరు వీడే పడగొట్టుకున్నారని నీకు చెప్పారని ఒక నన్ను ఇలాగే ముక్కు పట్టుకుంటా నేను అన్నాను శివుడు అర్జులు వెళ్ళే ఏ సందర్భంలో చెప్పాను అనయ్యా ఏదో కర్తృత్వ నిరాకరణమో ఏదో చేసే సందర్భంలో చెప్పుకుంటాను నేను ఇక్కడ వీడి కర్త అని కదా వీడు కర్త కాదు అని చెప్పిన దాన్ని పట్టుకొచ్చి వీడు కర్త అనే టాపిక్లు నువ్వు అలా ప్రవేశపెట్టి కన్ఫ్యూజ్ చేయొద్దమ్మా వీడు కర్త కాదన్నప్పుడు అధికారుస్తాం వీడు కరెక్ట్ ఇది ఏదో నువ్వు సెటిల్ చేసుకోవాలి అంటే ముక్క అక్కడ ముక్క ముడి పెట్టకూడదు సో ఈ విధంగా ఇప్పుడు మీరు మీరంటే ఇక్కడ కుట్టిన వాళ్ళని కాదు మనం రిజాల్వ్ చేసుకోవాలి వీటన్నిటినీ ఇష్యూస్ అన్నీ కూడా అలాగా అలా గా అర్థపెట్టుకోకూడదు వాటిని రిజాల్వ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ దేహము పడిపోతుంది అది ఖాయం కదా ఎందువల్ల పడిపోతుంది ఈ సృష్టిలో ఏది జరిగినా ఈశ్వరుడి వల్లనే జరుగుతుంది కాబట్టి దేహం ఈశ్వరుడే పడగొట్టాడు అని అలా చెప్పకూడదు సూర్యుడి వల్ల పడిపోయింది ఓ రకంగా రీకరెక్టే కానీ దట్ ఈజ్ ఆల్సో నాట్ ఇమీడియట్ ఇమీడియట్ కాస్ చెప్పాలి పర్టికులర్ కాస్ చెప్పాలి అలాంటి జనరల్ చెప్పకూడదు కారు యాక్సిడెంట్ అయింది ఎందువల్ల అంటే ఫోర్ లైన్ హైవే ఉండబట్టి యాక్సిడెంట్ అయింది అని అలా చెప్పకూడదు అలా చెప్పకూడదు లేకపోతే కార్లకు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ కార్లు అమ్ముతున్నారు కాబట్టి యాక్సిడెంట్ అయింది అని అలా కూడా చెప్పకూడదు ఏమని చెప్పాలి వీడు స్టీరింగ్ సరిగా పట్టుకోలేదు సెల్ ఫోన్ వింటో ఏదో చేశాడు కాబట్టి యాక్సిడెంట్ అయింది అని చెప్పాలి అంతేగానే అది ఎంత చెప్పకూడదు అలాగే ఈ దేహము పడిపోవడానికి కారణము ఈశ్వరులనియో లేకపోతే దేహమును అనుగ్రహిస్తూ ఉండే ఇంద్రుడు చంద్రుడు వరుణుడు సూర్యుడు మొదలైన దేవతలనియో చెప్పవద్దు గ్రహములనియో నక్షత్రములనియో చెప్పవద్దు కేవలము ఏ ప్రారంభ కర్మ వల్ల ఈ దేహము వచ్చినదో ఏ ప్రారంభ కర్మ ఫలరూపముగా శుభదుఖములు అనుభవిస్తూ వచ్చినాడో ఆ ప్రారంభ కర్మ క్షయమైపోయింది గనక పడిపోయింది అని మాత్రమే మీరు చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ మనం మాట్లాడుతున్నది స్వప్నం గురించి మాట్లాడుతూ హఠాత్తుగా మరణి మరణావస్థలో కెందుకు వెళ్ళిపోయారు ఏంటంటే ఈ చాప్టర్ అలాగే ఉంటుంది ఇక్కడ స్వప్నంలోకి వెళ్ళడం అంటే పరలోకానికి వెళ్ళడంతో సమానం జాగ్రత్త అవస్థ ఇహలోకం అలా అలా డీల్ చేస్తారు ఈ చాప్టర్ అది సంగతి జాగరితే ఆదిత్యాదీనా చక్షురాదుషు అనుగ్రహం వ్యవహార అలాగే వీడే పడగొట్టి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వీడు కాకుండా మరెవాళ్ళో పడగొట్టారు అదే భ్రమపడే అవకాశం ఉన్నది ఎందుకు అవకాశం ఉన్నదంటే హీ వికాస్ వ్యాగ్రదమస్కలు సూర్యుడు మొదలైన వాళ్ళు కన్ను మొదలైన ఇంద్రియములకు ఆ చూపు మొదలైన వాడిని అనుగ్రహిస్తూ ఆ విధంగా దేహము సంసారంలో వ్యవహరించడానికి వాళ్ళు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు దేహ వ్యవహారశ్చన ధర్మాధర్మ ఫలోపభోగ ప్రయుక్త ఏమంటే ఆత్మచైతన్యానికి నిత్యముక్తమైన ఆత్మ చైతన్యానికి ఈ దేహ వ్యవహారం ఎందుకు వచ్చింది ఈ దేహ వ్యవహారం రావడం లేకపోతే ఆ దేవతలు అనుగ్రహిస్తూ ఉండడు ఎందుకండి ఈ పరమాత్మకి ఇవన్నీ ప్రారంభం ఎందుకు వచ్చింది అంటే చూడగా ఈ దేహ వ్యవహారం ఆత్మకి వచ్చినది అజ్ఞానం వల్ల వచ్చింది ఆ విషయం అలాంటి దాని నాటి టాపిక్ హియర్ వచ్చినది ఎందువల్ల స్పెసిఫిక్గా ఎందుకు వచ్చిందో చెప్పు ఎందుకు వచ్చిందంటే వీడింతకు ముందు ఇంకో దేహాన్ని పట్టుకుని వెరాలాడేవాడు ఆ దేహంలో ఉన్నప్పుడు ధర్మాన్ని అధర్మాన్ని రెండింటినీ కూడా చేశాడు ఇంకా అజ్ఞానం వల్ల కొనసాగుతూ అహంకారం అలా కొనసాగుతూ మరో దేహం వచ్చింది ఎందుకు వచ్చింది ఈ దేహము ఆ చేసిన ధర్మాధర్మముల యొక్క ఫలములైన సుఖ దుఃఖములను అనుభవించుట కొరకు ఈ దేహము వచ్చినది తద్ధర్మాధర్మ ఫలోపభోగోపరమణం అస్మిన్ దేహే ఆత్మ కర్మోపరమ కం ఆత్మా ఆత్మ ఇది ఉచ్యతే ఇప్పుడు ఈ ఆత్మ గత జన్మలలో చేసిన ధర్మాధర్మముల ఫలములైన సుఖదుఖములను భోవించుట కొరకై ఈ దేహాన్ని సంపాదించుకుని ఆ సుఖదుఖాలను అనుభవించడం కంటిన్యూ చేయడం మానేసి ఆ దేహాన్ని పడగొట్టి నిద్రలోకి వెళ్ళి నిద్రలో నుంచి స్వప్నంలోకి వచ్చి ఇంకా ఆ దేహాన్ని అలాగే పడగొట్టి అట్టే పెట్టింది ఇప్పుడు చూడండి సత్ ధర్మాధర్మ ఫలోపభోగ రమణం అశ్విన్ దేహే ఈ దేహమునందు ఆ విధముగా పుణ్యపాపముల యొక్క ఫలమును భోగిస్తూ రమించుట కొంతమందికి సుఖము రమణమే దుఃఖము రమణమే అందులో అలా ముఖ్యంగా ఈ సంసారంలో ఎలా ఉంటారంటే కదా ఈ మార్గంలో వెళ్తే నీకు దుఃఖం కలిగింది కదా మళ్ళీ ఎందులో పేకాటాడుతామంటే ఏదో ఆ మాత్రం దుఃఖం కలుగుతూ ఉండాలి మళ్ళీ ఆడుతూ ఉన్నారండి అసలే లేదంటే ఎలా గుర్తున్నాయి అన్నీ రమణమే పురుషుడు ధర్మ అధర్మముల ఫలములను సుఖ దుఃఖములను అనుభవించుటే దేహము యొక్క చేష్టలకు ప్రయోజనము పురుషుడు తాను ఏ ప్రారంభ కర్మల ఫలముగా దేహములు పొందినాడో ఆ ధర్మ అధర్మముల ఫలములను సుఖదుఖములను అనుభవించుటచే ఆ కర్మలు క్షయమైపోగానే ఆ దేహము కూడా పడిపో అదే కాబట్టి వీడు అనుభవించే ధర్మాధర్మ ఫలములైన సుఖ దుఃఖముల రమణం ఏది ఇది ఆత్మ కర్మ ఉపదమ ఆత్మకర్మ కొరత వీడు చేసిన కర్మల వల్ల సుఖముఖాలు అనుభవిస్తూ ఉన్నాడు జాగ్రత్త వస్తలో ఇప్పుడు వీడేం చేశాడు ఆ దేహాన్ని పడగొట్టేశాడు పడగొట్టేసి తను చేసిన కర్మల ఫలమును అభి అనుభవించుటను కూడా పురుస్థాపించాడు దాన్ని కూడా పురుస్థాపించాడు పెట్టి కాబట్టి ఈ దేహాన్ని వీడే నిలబెడుతున్నాడు వీడే పడగొడుతున్నాడు ఇది ఇటీ అనే కారణం చేత ఆత్మా ఈ ఆత్మ అస దేహమునకు విహంత పడగొట్టేది అని చెప్పబడినది ఆత్మదేహాన్ని పడగొట్టడం ఏమిటి అంటే ఇంతపుడు చెప్పాల్సి ఆత్మ దేహాన్ని నిలబెట్టినప్పుడు ఎందుకు నిలబెట్టింది ఇంద్రియ వ్యాపారముల ద్వారా సుభదుఖములను అనుభవించి తద్వారా ప్రారంభ కర్మ ఫలములను అనుభవించడం కొనకు నిలబెట్టింది ఇప్పుడు దానికి చిన్న పురుషార్ పెట్టి ఈ దేహాన్ని పడగొట్టింది ఎప్పుడూ స్వప్నం అయితే మొత్తం ప్రారంభ కర్మ అంతా పుట్టే పడింది అనుకోండి అప్పుడు ఈ దేహాన్ని కంప్లీట్ గా పడగొట్టేసి ఇంకోటి వద్దకు కాబట్టి దేహం పడిపోవడానికి యాక్సిడెంట్ వల్ల పడిపోయిందా జలగండం వల్ల పడిపోయిందా లేకపోతే గ్రహాల వల్ల పడిపోయిందా ఇవన్నీ కూడా అర్థం లేని మాట లేదండి అన్నిటినీ రిసాల్వ్ చేసుకోవాలి అలా ఎన్ని రకాలు పెట్టుకోకూడదు తలపోతూ వచ్చింది అనుకోండి ఎందువల్ల వచ్చింది తలపోటు అంటే చలాదా కారణం ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఏదో పోలిస్టరాల్ ఎక్కువగా ఉంటే హార్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే అప్పుడు యాంటీ పోలిస్టరాల్ ముందేదో వేసుకోవచ్చు ఇది ఈ ఆట త్రోగంలో మీరు అరడదని కాదు డిస్ట్రి పెట్టారనుకోండి మా తాతగారు పాపం చేసింది నాకు వచ్చిందనో లేకపోతే నెయిట్ చేసిన పాపం నాకు వచ్చింది ఇలాగే అరడజన పెట్టాడు అనుకోండి ఇప్పుడు దేన్ని అడ్రస్ చేస్తాను కష్టం అవుతుంది అలా కాంప్లెక్స్గా తయారు చేసుకోకూడదు జీవితాన్ని జీవితాన్ని సింపుల్గా పెట్టుకోవాలి కుభదుఖములు ధర్మాభర్ములు పుణ్యపాత్రములు ఏదో ఒక సిస్టమ్ ఉంది కదా పోవాలి తప్ప ఊరికే కాజెషన్స్ అధికంగా వెతుక్కుని డిస్టర్బ్ అవుతూ ఉండకూడదు కంబ్యాక్ టు ఈ వేడికి మాత్రం క్లాస్ చాలు నేను ఆలస్యంగా వచ్చాను ఇంకోటి కొంచెం ఎక్కువసేపు చక్క మీరు ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉండగా నేను ఏదో అయిపోయింది అనిపించేసి కాకపోతే బాగుండదని నేను నమ్ముదని ఓర్ణ ఓర్ణ నమ్ముదొచ్చి అయితే పూర్ణమాల పూర్ణమేవా శిష్యతే